కీర్తన నూట డెబ్భై ఒకటి ఎన్నగలుగు నెల్ల నెల్లజేసి నట్టి చేత నిన్ను చేసుకొనుటగాక నీకు తలగవచ్చునా గుట్టుచెరచి లోక మెల్ల ఘోర సంసారమందు కట్టివేసి నట్టి పాప కర్మ మేల తీరును పట్టి తెచ్చి నిన్ను రోల గట్టివేసి లోక మెరగ రట్టు చేసుగాక నిన్ను రాజునన్న బిడుచునార్రు పల్లములకు తెచ్చిమెరసి భూత జాలములకు దొర్ర పెసలు గొలచినట్టి దోసమేలపాయును అర్రు సాచి గోపసతుల నలమి వెంట వెంటదిరుగా వెర్రి చేయుగాక నీవు విబుడనన్న విడుచునా పరుల ఇంటికేగి పరుల పరుల వేడ చేసినట్టి ఇరుకమాలి నట్టి చేత లేల నిన్ను విడుచును వెరవు మిగిలి వెంకటాద్రి విభుడ ననుచు జనుల చేత నరులు గొనగ చేయుగాక ఆశ నిన్ను విడుచునా